గ్లోరీ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్లాడు అందరికీ ఈ సాయంత్ర కాలం మనం ప్రార్థన తోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం గ్లోరీ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్తో మీకు స్టార్ట్ చేయండి ప్రైజ్ అక్కడ అన్ననా సిస్టర్స్ ప్రైజ్ రాడు శోదరం పరశుధ్ర మేమల రాజానికి వందనాలు తండ్రి ఎస్ ప్రిస్ రజానికి వందనాలు తండ్రి ఇక్కడ నీ నామలు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు దేవా దేవా మా దియండి. మీద దిగండి భూమికి వచ్చిన దేవా మా ప్రతి ఒక్కటి పాపాలు మా యొక్క అన్నీ నువ్వు శిలలో భరించిన అందుని నీకు వందనాలు దివా నీకు వందనాలు చెల్లిసిన దేవా దేవ మమ్మల్ని కాచి దినమంత కాచి కాపడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తు దేవాక్యం ద్వారా మీరే మా మాట్లాడి దివా నీకు మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి ఇస్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణాములు తండ్రి ఆమెన్ Amen. praise na praise the lord thank you sister ravi brother paata vaad tara padamal chalane prem ai de paramal chalane varnani de padamal chalane prem ai de paramal chalane varnani de కరుములు చాపి ఇనుకెలిచి పెంచిన కన్న వారి కంటే ఇది నిన్న విన ప్రేమ వారిని సైతము కన్న ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ తండ్రి ప్రేమ ప్రేమా ఇది నీసు ప్రేమా ప్రేమా ఇది కంది ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమా కల్వని ప్రేమా పదములు చాలని ప్రే ప్రేమది స్వరములు వర్ణనిది నవమాసము మాసీ ప్రయోజికులను చేసిన కన్న బిడ్డలే నిన్నో వెలివేసిన నవమాసము మాసి ప్రయోజుకులను చేసిన కన్న బిడ్డలే నిన్నో వెలివేసిన తన కరుములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని ఆదరించు ప్రేమా ఆ వేదనని చిది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది తల్లి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమి ప్రేమ కల్వరి ప్రేమ పదములు చాలని ప్రేమది వరములు చాలని వర్మినిది కరములు చాపి ఇనుగిలించి పెంచిన కైన వారి కంటే ఇది నిల్లైన ప్రేమ వారిని సైతము తండ ప్రేమ ప్రేమ ఇది సుప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ మేలు నిన్న ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచద ఉంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి మీ చెట ప్రేమ శాంతితో నిలు నర్పించే ప్రేమ ప్రేమ ప్రేమా ఇది వేసు ప్రేమా ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పరములు చాలని ప్రేమనిది పరములు చాలని వర్మనిది చాపి విను కాగిలించి Kanna-vari-kante-idhi-vinda-ina-prema. Vare-li-saintamu-kanna-prema. Prema-idhi-su-prema. Prema-idhi-tandri-prema. Prema-idhi-prana-michina-prema. Kalu-vari-prema. Hallelujah. My sister, praise Him. Praise the Lord, brother. Thank you. ఈ రోజు మనకు క్యాథరిన్ సిస్టర్ వాక్యం అందిస్తారు బ్రదర్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజ్ అలా ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం అక్కకు వందనాలు ఇచ్చిన సమయం దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఈరోజు దేవుడు మమ్మల్ని సాక్షిగిడిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి దేవునికి వందన చెల్లిద్దాము దేవుడు రోజు మనతో మాట్లాడాలని దేవుడు అంతా ఉన్న ఆశపడుతున్నాడు అప్పుడు దేవుని ప్రకారంగా మనము జీవించాలా చిన్న ప్రార్థన చేద్దాము స్తోత్రం నైనా పరిశుద్ధ తండ్రి నీకు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభావ మేము సజైలు కలపెట్టిన తండ్రి నీకు వందన స్తోత్రంలో నాయన నీకు ఏమి చిరున మేము నా తండ్రి యేసు నీకు స్తోత్రం నాయనా దేవ ఇక్కడ వాక్యంకి యేసు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన మాకు ఈ ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు మాకు ఈ ధన్యత లేదు కానిక కనుక ప్రభా మాకు లోకానికి వచ్చి ప్రేమించి ప్రభావ ఈ ధన్యతనిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెందిస్తున్నాం నా ప్రభావ తండ్రి నీకు వందనాలు ప్రభావ ఎసు ప్రభా నీకు స్తోత్రం వాక్యం చే మాట్లాడే మమ్మల్ని బలపరచమని ఏసుకృసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కీర్తనలు కీర్తనలు డెబ్బై అధ్యాయము మొదటి వచనం చూసుకుందాము ఇక్కడ ఆశ కృతజ్ఞ స్థుతులు దేవుడికి చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తా ఉన్నాడు తన బిడ్డలతో దేవుడు మాట్లాడతా ఉన్నాడు దేవ మేము నీకు కృతజ్ఞ స్థితులు చెల్లించుచున్నాము నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞ స్థితిలో చెల్లించుచున్నాము నరలు ఆశ్చర్య కార్యము వివరించెదురుగా ఇక్కడ దేవుడు మరి ఆయన ద్వారా మాట్లాడుతా ఉన్నాడు మరి దేవుడికైనా కృతజ్ఞతులు దేవునికి చెల్లిస్తా ఉన్నాడు దేవా మేము నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించుచున్నాము చూడు దేవుడికి కృతజ్ఞతులు చెల్లిస్తా ఉన్నాడు చెల్లించున్నాము నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞాస్థుతులు చెల్లించుతున్నాము చూడు ఇక్కడ దేవుడు సమీపంగా ఉన్నానని తను దేవుడికి ప్రార్థిస్తా ఉన్నాడు దేవునికి మొర పెడతా చూడు నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞస్తుతులు చెల్లించుతున్నాము నరులు ఈ ఆశ్చర్య కార్యములు వివరించేదరు ఎవరి కార్యములు దేవుని కార్యములు ఇక్కడ వివరించే వివరించేదము అంటున్నాడు చూడు ఈయన దేవుడు సమీపంగా ఉన్నాడని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు నరు ఆశ్చర్య కార్యములు వివరించేదారు ఆయన కొరకు మరి ఆశ్చర్య కార్యాలు ఆయన చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కారాలు గంభీరమైనవి మరి వీటిని వివరించేదరు చూడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూడు దేవుని సృష్టి ఆరంభం నుంచి దేవుడు మనకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు మన మధ్యలో ఉండి అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా ఉన్నాడు కదా ఈ రోజు మనకు ఒక సాక్ష్యం లేకుండా దేవుని సన్నిధి మనం లేము కదా మన పట్ల ఎంతగానో దేవుడు కృప కలిగిందు చూడు తన బిడ్డలని భయమ కొరకే మనని ఏర్పరచుకున్నాడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తున్నాడు చూడు ఇక్కడ ఈయన నరులు ఆశ్చర్య కార్యములు నీ ఆశ్చర్య కార్యముడు వివరించేదరు ఆయన ఆశ్చర్యకారము మనము వివరించేదము ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలాగుంటాయి లెక్కలేననివి చెప్పలేననివి కదా ఆయన మరి ఎట్లా ఉన్నాడంటే సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞ స్థుతులు చూడు దేవుడు ఎట్లా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు మనందరికీ కదా దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు కదా ఈ రోజు మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో మనము మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆలకిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కదానికి మనకు జవాబు వస్తుంది ఈ రోజు దేవుని పట్ల ఏ విధంగా అడుగుతున్నా దేవుడు దేవుడు తనతో తన బిడ్డలతో మాట్లాడని ఆశపడతా ఉన్నాడు కదా ఈ రోజు మొరపెట్టినప్పుడు దేవుడు మాట తగ్గట్టుగా దేవుడు జవాబిస్తా ఉంటాడు తన స్వరం చేత మనతో మాట్లాడతా ఉంటాడు చూడు తన బిడ్డలని మాట్లాడి తన సందికి తీసుకొని ఈ ఆశ్చర్య దేవుని ఆశ్చర్య కార్యాలు అంత గంభీరంగా ఉంటాయి ఎందుకంటే ఈ రోజు మనకు దేవుడు అందరికీ ప్రతి ఒక్కరికి సమీపంగా నా జీవితంలో నేను రక్షింపబడ కొత్తలో నేను వేరే దాంట్లో ఉన్నప్పుడు నేను అన్నిలో ఉన్నాను దేవుని ప్రార్థనకు వచ్చేదాన్ని సమస్యలకు నువ్వు చర్చకి వెళ్ళేదాన్ని ఎవరో సువార్త చెప్పేవాడు దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు దేవుడు నన్ను నాకు అది తెలియదు కానీ నేను ఒక దానికి నేను ప్రిపేర్ అయిపోతా ఉన్నాను అక్కడ నేను తయారవుతున్నాను కానీ దేవుడు మళ్ళీ ఇక్కడ దేవస్న్నిధికి వచ్చి అక్కడ దేవుడు దేవుడికి వెళ్ళాలా మన కుటుంబ సమస్యలు పోతాయని నేను అనుకుంటున్నా కానీ అక్కడ దేవుడు తన స్వరం చేత నాకు మా ఎట్లా మాట్లాడినంటే గంభీరంగా మాట్లాడిండు నేను ఆ టైంలో అది నేను చేసేదాన్ని వదిలిపెట్టేసి వచ్చేసిన అది ఒక దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ చేయాలా అక్కడికి వెళ్ళాలా నేను నేను వెళ్ళ ఎందుకంటే దేవుని స్వరము అట్లా నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ విగ్రహాదన్నా ఉంటున్నాను మళ్ళీ సమస్యలకు చిన్నతనంలో నేను వెళ్తున్నాను సంఘానికి సమస్యలకు ప్రార్థన చేసి వచ్చేదాన్ని కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు కదా నాకు తెలియదు ఆ టైంలో దేవుడు ఎట్లాది నేను ఒక దానికి తయారవుతున్నప్పుడు సిద్ధపడుతున్నాను అక్కడికి అన్నిటికీ నేను అక్కడ ప్రోగ్రామ్స్ కి తయారవుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు గంభీరమైన సర ఆకాశం నుంచి వినబడుతుంది నేను పడుకొని మా కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోవాలా దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయి అంటే సమీపంగా ఉంటాయి మనకు విషయాలు అయితే దేవుడు స్వరము గంభీరంగా వినబడ్డది నా రాకడ సూచనలు మధ్యసు వార్తలు ఉన్న మాటలన్నీ ఆ స్వరం చేతనేను నేను విన్నాను ఆ కాలంలో నేను ఆ టైంలో ఆ చిన్నతనంలో నాకు చాలా భయమేసి మధ్యరాత్రి నేను ఉలికిపడి లేచి కూర్చున్నాను ఏంటి స్వరం ఇట్లా వినిపిస్తుంది ఆకాశం నుండి అని దేవుడు అంటున్నాడు నా రాకడకు సూచనలు భయంకరం భూకంపంలో కదా యుద్ధాలు కదా జననాశం జరగబోతుందని దేవుడు నాకు అప్పుడు స్వరం చేత వినబడ్డది ఆ స్వరంకి నేను లేచి నాకు అన్నిదాన్ని నాకేం చేయలేదు విగ్రహార్థిం కదా ఎప్పుడున్న అవసరాలకి దేవుడు ప్రార్థనకి వెళ్ళేదాన్ని నా కుటుంబ బాధలకు కదా మా ఇంటి సమస్యలకు నేను ఏంటి ఈ తట్టుకోలేకపోతున్నా చిన్నతనంలో నాకేం తెలియదు అయితే అక్కడికి వెళ్ళి నేను ఆ కార్పెంట్లో కూర్చొని బాధపడుతున్న ప్రార్థన చేసుకునేటప్పుడు అందరూ ఉండేటప్పుడు నా ప్రార్థన కూడా అంశం పెట్టి చేసుకొని ఇంటికి వచ్చేదా కానీ దేవుడు అన్నిళ్ళున్నా ఎక్కడున్నా కూడా దేవుడికి సమీపంగా ఉన్నా దేవుని స్వరము కదా నాకు అప్పుడు ఆ మాటకు తట్టుకోలేక ఎవ్వరికి చెప్పుకోలేక చూడు కుటుంబీకులకు ఎవరికి విగ్రహారధికి తెలియదు నేను అప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళి అక్కడికి వాళ్ళకి చెప్పినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చూడు దేవుడు నాతోని స్వరం చేత ఎందుకంటే రాకడ సూచనలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి దేవుడు అప్పుడు నాకు రక్షణ తీసుకోమని దేవుడు అక్కడు ఆ స్వరం చేత నేను నేను ఏదైతే నేను చేయాలనుకున్న ప్రోగ్రాం అంతా వదిలిపెట్టేసిన వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎందుకు ఈ ప్రోగ్రాంకి రావట్లేదు రావాలన్నా కదా అని నేను వదిలిపెట్టేసినా అది ఇక నాకు అవసరం లేదు ఇంతగా దేవుడు మాట్లాడతాడని నాకు తెలియదు అంత సంతోషంలో నేను దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆఫెక్ట్ ఎక్కువైపోయింది నాకు లక్ష్యే లేదు అప్పటికే కానీ దేవు స్వరము దేవుడు సమీపంగా ఉండి నాతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు చేసేటి ఆశ్చర్య కార్యాలు గంభీరంగా ఉంటాయి అందుకే ఇక్కడ అంటే నీవు దేవ మేము నీ కృతజ్ఞ స్థితులు నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞ చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకారాలు వివరించేదరు ఈ రోజు ఆయన ఆశ్చర్యకాలను వివరిస్తున్నాను చూడు ఎప్పుడైతే రక్షింపబడ్డానో దేవుడు నాకు ఆ క్షణంలోనే ఎంత ఆశతోని నా కుటుంబం రక్షింపబడ్డప్పుడు ఆ బలమైన శక్తిని పొందుకోవాలని ఆశపడ్డాను దేవుని సన్నిధిలో చాలా ఆశపడ్డాను అయితే నాలో పాపం ఉన్నదేమో నాకు తెలియదు కదా దాచితమైతే తీసుకున్నాను రక్షణ పొందినను ప్రభా పాపం ఉన్నది నాకు తెలియదు ఇంతమంది దేవుళ్ళ ఆత్మలో లీనమవుతున్నారు ఇంతమంది దేవుడు భాషలో మాట్లాడుతున్నారు ఇంతగానం దేవుడు శక్తి నింపుతున్నాడు మరి నాలో ఎందుకు రావట్లేదని దేవుని గట్టిగా కన్నీళ్లు విడిచి దేవుని సంధిలో గట్టిగా నేను మరి అక్కడ వర్షిప్ లో ఉన్నప్పుడు ఫ్రైడే రోజు ఆ శుక్రవారం రోజు రాత్రి ప్రార్థనలో కూర్చున్నప్పుడు అందరితో స్త్రీలతో కూర్చున్నప్పుడు వర్షిప్లో కూర్చున్నప్పుడు దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు నాకు ఆ ఒకలాంటి సంతోషం నేను అన్ని మర్చిపోయినా అక్కడ ఏం చేయాలనుకున్నా ఈ పాతయ్యన్ని మర్చిపోయి దేవుడిలో సంతోషించడం నేర్చుకున్నా దేవునికి సుఖిస్తా అయ్యో దేవుడు నాకు ఇంతగానో శక్తి తెచ్చినావా నేను అడగదు దేవుడు అడగగానే తన బిడ్డలకు కుదవలేకుండా సమస్తాన్ని కలగజేసిండు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు దేవుడు సమీపంగా ఉన్నాడు చూడప్పుడే నేను గంతులు వేసుకుంటూ నీ దేవుడు ఆనందిస్తా ఉన్నా గంతులు వేసుకుంటూ దేవుళ్ళ భాషలు ఎలా రావాలా ఎలా రావాలని దేవుని గట్టిగా అలలి అని గట్టిగా అర్చినప్పుడు దేవుని భాషతో నింపబడ్డప్పుడు నా బలమైన శక్తి తీగినప్పుడు అప్పటి నుంచి దేవుడు దేవుడు తోడే ఉంటున్నాడు ప్రతి ఒక్క సంవత్సర ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడే నాకు ముందుండి ప్రతి సహాయం చేస్తుండ అంటే ఇప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడో నాకు సమీపంగా ఉన్నాడు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు అంత గంభీరమైనవి మనం అనుకుంటాం ఈ లోకం మట్టుకు మనం ఆశ్చర్యాల ఆశ్చర్య కార్యాల కోసం ఎదురు చూస్తాము కాదు దేవుళ్ళు ఆశ్చర్య కార్యాలు ఈ విధంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కదా ఎప్పుడో దేవుడు నన్ను ముందుగాలని తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఎప్పుడైతే నేను దేవుని సంధికి ఆ ట్యాంక్ రావాలా ఎవరో సువార్త చెప్పాలా ఆ సన్నిధిలో కూర్చొని దేవునికి నేను మొర మరి నా సమస్యలు పోతాయని అనుకున్నప్పుడు ఎప్పుడైతే విశ్వాసం పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మరి దేవుడు స్వరం నా చేత వినబడ్డది ఎందుకంటే దేవుడు తన ప్రణాళికలు ఏముందో నెరవేర్చుకొని ఇక దేవునను ఏర్పరచుకున్నాడు దేవునికి కృతజ్ఞతులు నేను చెల్లిస్తున్నాను చూడు దేవుని ఆచార్య కార్యాలు ఆ విధంగా కృతజ్ఞ స్థుతులు చెల్లించుచున్నాము నరులోని ఆచార్య కార్యములు వివరించేదరు నేను యుక్త కాలంలో సభ నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను చూడు ఆయన కాలము కొరకు మనం ఎందుకు సరైన సమయము రావాలా కదా అది సరైన సమయము మనకు రావాలా ఆ సమయము వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి మనకు నెరవేరుస్తా ఉంటాడు నేను యుక్త కాలంలో కనిపెట్టుచున్నాను నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమి దాని నివాసులందరూ లయమవునప్పుడు నేను దాని స్తంభములు నిండుపుదును చూడు దేవుడు ఎప్పుడైతే ఈ భూమి దాని నివాసులందరూ లయమైనప్పుడు నేను దాని స్తంభంలో నిలిపుదును కదా ఎప్పుడైతే ఈ లోకము నశించిపోతుందో దాని కొరకు దేవుడు ఏం చేస్తున్నారంట ఆ యుక్త కాలం సమయం అందు మనని అందరినీ ఏర్పరచుకొని చేసుకొని ఎప్పుడైతే భూమి ఆ నివాసులందరూ లయము లయమైనప్పుడు నేను దాని స్తంభంలో నిలుపుదును కదా దేవుని అందు వెలుగులో నువ్వు నిలబడప్పుడు కదా దేవుళ్ళ అభిషేకంలో నువ్వు ఉన్నప్పుడు ఆ నశించకుండా ఆ భూమి దాని నివాసాలందరినీ ఏం చేస్తావంట కాపాడుతావు నిలుపుతావు ఆయన ఆయన ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటావు చూడు ఇచ్చే దేవుడు నీకు నాకు ముదటిగా ఏం ప్రామిస్ చేసిండో దేవుడు నీవైతే ఏ తీర్మానం చేసుకుని దేవుని తనదికి వచ్చిననో కదా దేవుడికి ఎప్పుడైతే నేను సమర్పించుకున్నానో నా హృదయాన్ని కదా దేవుడు అదే పట్టుదలతోని ఏం చేస్తుండడే ఈ రోజు వరకు నిన్ను కాచి కాపాడుతున్నాను ఎవరు కొరకు తన కాలము సమయము వచ్చినప్పుడు నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుదును భూమి దాని నివాసులందరూ నయమైనప్పుడు నేను తమ్మములను నిలుపుదును కదా ఎక్కడైతే ఎప్పుడైతే అది నశించకుండా అవిటి ఏం చేయాలా దేవుని వెలుగుని ప్రచురం చేయాలా కదా ఎక్కడైతే ఎవరైతే నశిస్తురో ఆ భూ నివాసులందరి కొరకు మనము ప్రార్థించాలా కదా దాని ప్రతి ఒక్క దేవుడే నిలుపుతాడు కదా ప్రతి నశించకుండా మరి దాంట్లో నువ్వు స్వీకరిస్తే అభిషేకంలో నువ్వు ఉంటే ఆ ప్రార్థన కలిగి ఉంటే ఆ సత్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే అనేక మంది నువ్వు ఏం చేస్తావు రక్షించగలుగుతావు దేవుని సంఖ్య తీసుకొని రాగలుగుతావు ఆ శక్తిని దేవుడు నీకు అందుకే దేవుడు తన బిడ్డలను ఏం చేస్తా సమీపంగా ఉంటాడు ప్రతి దాంట్లో నీకు తెలియజేస్తా ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాటకు మనం ఏం కావాలా చవయోగాల కదా దాని మాట ప్రకారంగా మనము జీవించాలా లోబడాలా కదా ఎప్పుడైతే దాని ప్రకారంగా జీవిస్తావో నీ ప్రార్థనలన్నీ దేవునికి అనుకూలంగా ఉండాలి ముఖ్యంగా అవి ఉంటేనే గాని దేవుడు ప్రతి ఒక్కటి ఏ విధంగా ఏ విధంగా జరగబోతుంది ఏ విధంగా అవుతుంది అనేది దేవుడు నీకు తెలియజేస్తా ఉంటాడు కదా ఈరోజు మనకి ఇన్ని సమస్యల నుంచి దేవుడు నేను చిన్ననాటి దాని కూడా ప్రతి సమస్య దేవుళ్ళ దగ్గరనే నేను ప్రార్థించగలిగిన ప్రతి సమస్య కూర్చి కదా కుటుంబీకుల విషయంలోనే కానీ నా పెళ్లి విషయంలోనే కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను జీవించాలి అని అనుకుంటే దేవుని సన్నిధిలో నా తల్లిదండ్రులు లేకున్నా కూడా ఈరోజు సాక్షిగా ఉన్నట్టే దేవుని కృతనే దేవుడు ఏర్పరచుకుంటూ అంత నుంచి దేవుడు తీసుకొని ఇక్కడ వరకు సాక్షి ఎందుకంటే దేవుడు మనము ఎప్పుడైతే నిజంగా ఆయనకు దగ్గరగా ఉండి మనం ప్రార్థిస్తామో హృదయపూర్వకంగా ఆయనకు ముర అన్ని విషయాల్లో దేవుడు ప్రతి సహాయం చేసుకుంటూ తీసుకొని వస్తాడు కదా ప్రతి దాంట్లో దేవుడు ఇది మార్గం తెలియదు ఈ సమస్యల నుంచి ఏంది పవ్వ నేను ఎట్లా బయటికి రావాలా ఈ లోకాన్ని ఎట్లా విధంగా జయించాలా దుష్టు నుంచి ఏ విధంగా సైతాన్ని విపరీతంగా చోధిస్తాడు తన బిడ్డలని కదా ఎందుకంటే యవనస్తులు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నువ్వు యుద్ధంలో ఉన్నావు కాబట్టి మరి దాని నుంచి తప్పింపబడాలంటే ఏ విధంగా తప్పింపడతా దేవుడు లేక వెలుగు లేక మనం ఏది కూడా చేయలేం ఆయన వెలుగులో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం కదా దేవుడు అంటున్నాడు ఆ భూమిలో దాని నివాసుల నివాసులందరినీ లయమైనప్పుడు భయమవున్నప్పుడు నేను దాని సమ్మంలో నిలుపుదును అహంకారులై అహంకారులై ఉండుత ఉండకుండడని అహంకారులకు నేను ఆజ్ఞయించాను చూడు ప్రతి బిడకు బిడ్డకు దేవుడు ఆజ్ఞయిస్తూనే ఉన్నాడు కదా మనం గర్వం ఈ లోకత్వం ప్రతి ఒక్కరిని కూడా అంటుకోకుండా జీవించాలా దేవుడు ప్రతి ఒక్క దానికి ఆజ్ఞయిస్తా ఉన్నాడు ఇది చెయ్యండి ఇది చెయ్యకూడదు అయిన మాటకు మనం లోబడి కట్టుబడి జీవించాలా కదా ప్రతి ఒక్క కదా దేవునికి లోబడి జీవించాలా మనం ఆంకళంగా ఉండడానికి వీల్లేదు కొమ్ము ఎత్తకూడి ఎత్తుగా కొమ్మును ఎత్తకూడి ఎందుకు ఎందుకు ఎత్తు ఎత్తడము అంటే ఇది గర్వానికి సూచన కదా అందుకే దేవుడు అంటుండు కొమ్మును ఎత్తకూడదు కదా ఆయనకు విరుద్ధంగా ఏది కూడా మనము చెయ్యకూడదు కదా దేవునికి విరుద్ధంగా మనం ఏమైనా చేయగలుగుతామా ఏది కూడా చెయ్యలేము కానీ దేవుడు అంటున్నాడు ఏ కొమ్ము కూడా ఎత్తకూడి కదా కొమ్ము ఎత్తకూడు తుగా కొమ్ము ఎత్తకుడి కదే దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు ఆ గర్వాన్ని మనంలో తీసి వేస్తా ఉన్నాడు అహంకారంగా ఉండకుండా దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చినాను కదా పొగరు మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను మాట ఇచ్చిన భక్తిహీనులు భక్తి నుంచి తొరిగిపోయిన వాళ్ళు ఆనాటి నుంచి దుష్టుడు అదేవిధంగా వాడు గర్వించి వాడు భూమి ద్వారా పడిపోయిండో ఇప్పుడు తన బిడ్డలను కూడా అదే గర్వానికి తీసుకొని వస్తా ఉన్నాడు కానీ ఈ మాటలు మనము గుర్తిరిగి దాని నుంచి దేవునికి విరుద్ధంగా ఏది కూడా చేయకూడదు ఏం మాటకి కూడా ఆయన మాటకు విరుద్ధంగా ఉండకూడదు ఆయన ఏం సెలవిస్తుండో దాని ప్రకారంగా జీవించాలా దేవుడికి ఏం చెప్పిండో ఆజ్ఞ ప్రకారంగా మనము జీవించాలా చూడు ఎప్పుడైతే నువ్వు ఆయన మాట ప్రకారంగా జీవించలేదనుకో దేవుడికి మరి విరుద్ధంగా నువ్వు కొమ్మెత్తిన అవుతావు కదా పొగర పట్టినట్టుగా నువ్వు జీవించిన వాడు వైసో దేవునికి విరుద్ధంగా కాబట్టి దేవుడు ఆజ్ఞ ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనము జీవించాలా కాది దేవుడు అదే మాట తూర్పు నుండి అయినను పడమటి అరణ్యం నుండినైనాను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును కదా తూర్పు నుండి అయినా పడమటుడు అరణ్యం నుండినైనాను హెచ్చు కలగదు ఎక్కడ నుంచి నీకు ఏది కూడా హెచ్చు కలగదు కదా ఆయన ఎందే నీకు కలుగుతుంది కదా యహో చేతిలో ఒక పాత్ర ఉన్నది కాదు ఏమంటున్నాడు దేవుడు ఒకడే తీర్పు తీర్చువాడు కదా ఆయనని తీర్పు తీర్చువాడు ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును కాబట్టి నీలో గర్వం ఉండకూడదు ఒకరిని ఏం చేశాడంట తగ్గించును ఒకరిని హెచ్చించును ఆయన తగ్గట్టుగా మనం జీవింపబడాలా మనం తగ్గింపబడాలా ఆయన హెచ్చింపబడాలా ప్రతి దాంట్లో అప్పుడే దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించగలుగుతావు అందుకే యోహాన్సు సువార్తలో ఆయన మనతోని అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు యోహాన్సు వార్తలో యోహాన్సు వార్త యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయము దేవుడు ఇక్కడ తీర్పు తీర్చు దేవుడు తీర్పు తీర్చివాడు ఆయన ఒక్కని తగ్గించును ఒక ఎక్కిచ్చును కదా దేవుడు అంటున్నాడు ఆయనకు ఎట్లా ఉన్నాడంటే యోహాన్సు వార్త అధ్యాయము పద్నాలుగో వచ్చిన నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని నేను నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఎందురు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకు చేసిన ఎడల మీరు ఉంటారంట నా స్నేహితుల ఎందురు దాసుడు తన యజమానుడు చేయు ఎరగడు కదా దాసుడు తన యజమానుడును చేయువ దానిని ఎరుగుతడా నేను ఆజ్ఞాపించు మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఎందురు దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసునం అని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను చూడు దేవుడు ఏమంటున్నాడు నేను ఆజ్ఞాపించిన నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నీకు ఎట్లా అంటారంట స్నేహితులైంటారు పట్ల కానీ ఆయన మాట చెప్పున మనము నడవాలా ఆయన ఏం చెప్తున్నాడు కదా ఒకరిని ఎత్తించును ఒకరిని తగ్గించునని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీకు మెప్పు కలగాలా ఎక్కడ కలగాల ఇక్కడ నుంచి కూడా రాదు దేవుడి నుంచే కలుగుతుంది అది దేవుడే తీర్పు తీర్చువాడు కాబట్టి ప్రతి ఒక్క ఆయన మాట చొప్పున మనము నిలవబడాలా చూడు అందుకే అంటున్నాడు ఎరగక ఇక మిమ్మును దాసరమ్మని పిలువక స్నేహితుని పిలుచుచున్నాము ఎందుకనగా నేను నా తండ్రి వారిన వీరిన సంగతి మీకు తెలియజేసి తిని దేవుడు ఏమంటున్నారు మీరు స్నేహితులై ఉన్నారు కాబట్టి పిలుచుచున్నాను కాబట్టి ఎందుకనగా నేను నా తండ్రి వలన విరిన సంగతులు అన్నిటినీ నీకు తెలియజేసిని ప్రతి ఒక్క విషయంలో తండ్రికి ఏమేమి దేవుడు మనకన్నీ తెలియజేస్తా ఉన్నాడంట తండ్రి వలన విరిన మీకు తెలియజేసిన ఎందుకు మీరు స్నేహితులై ఉన్నారు కాబట్టి మళ్ళ గొప్పతనం ఏమి లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఒకని తగ్గించును ఒక నెచ్చించును యహ చేతిలో ఒక పాత్ర ఉన్నది అది అందులోని ద్రాక్షరసము రసము పొంగుచున్నది అది సంబురంతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు కాబట్టి ఎవరు ఆయన పాత్రలాగా జీవించగలుగుతారు కదా ఆయన స్నేహితులాగా ఎవరు జీవితారు చూడు అప్పుడే అది సంభురంతో నిండుతున్నది చూడు దేవుడు సంతోషంతో దేవుడు నిన్ను నింపుతా ఆయన దానిలోని పోయిచున్నాడు భూమి మీద నున్న భక్తీయులందరూ మడితో కూడా దాన్ని పేచి చూడు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డ కూడా ఎట్లా ఉన్నారంట దేవుని సాధ్యంగా జీవిస్తారు ఎంతమంది దేవునికి విరుద్ధంగా ఉన్నా నిరత్తంగా కూడా మళ్ళీ ఏమంటారంట మింగి వేయవాలను దాన్ని తీర్చి మింగి పాపమైనా చేసిన వేడలా నువ్వు దేవునికి ఏ దేవుని దగ్గర ప్రతి కూడా ఒప్పుకోవాల్సిందే కదా భూమిలో భక్తి ప్రతి ఒక్కరు దేవుని విడిచిపెట్టి దేవుని అనుసారంగా జీవించకుండా భక్తిహీనగా జీవించ ప్రతి ఒక్కరు కూడా దానిలో ఉన్నది కూడా దేవుడు నింపి పోస్తే దానికి దేవుడు సాక్షిగా జీవిస్తా ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన భూమి మీద తండ్రి ఏమైనదో భూమి మీద అది మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా దేవు ప్రతి ఒక్క ద్రాక్ష రసము పొంగుచుంది అది సంబురంతో నిండి ఉన్నది అందులోని ద్రాక్ష రసము కూడా మనకు ఆయన దానిలోని పోయిచ్చున్నాడు భూమి మీదనున్న భక్తిలందరూ నడితో కూడా దానిని తీర్చి నింగి వేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను భక్తి కొమ్మినన్నిటిని ఏం చేసాను నేను విరగొట్టేదను మిందుల కొమ్ము హెచ్చింపబడు కదా ఎప్పుడైతే ఆయన నిత్యము ఆయన స్థుతిని ఆయన ప్రార్థనని ప్రతి ఎవరైతే ప్రచురము చేస్తారో ఆయన ఏం చేశారంటే నీతి కొమ్ము హెచ్చుగా చేస్తా అంటున్నాడు చూడు ఎప్పుడైతే నువ్వు భక్తిహీనుగా జీవిస్తున్నావో వాళ్ళది ఏమవుతుందంటే తగ్గింపబడును కదా వాళ్ళ ఎట్లా ఉన్నదంట భయంకరమైన జీవితం కాబట్టి ఎప్పుడైతే ఆయన అనుసారంగా జీవించి లోబడతారో ఆయన ఆజ్ఞల అప్పుడే దేవుడు అంటున్నాడు నీతి నిలుచును కాబట్టి ఆయన ప్రతి కూడా ఎట్లా ఉన్నదంటే తొమ్మిది నేనైతే నిత్యము ఆయన సుత్తిని ప్రచురము చేయుదును యాకోబు దేవునిని నేను నిత్యము కీర్తించేదను భక్తిహీనుల కొమ్ములన్నిటి నేను విరిచి విరగొట్టేదను కదా ఎప్పుడైతే భక్తిహీనుల కొమ్ములు ఏమవుతావు విరబడతాది నువ్వు భక్తిహీనులుగా జీవించగలుగుతున్నామా నీతి దేవుడు అదే చెప్తా ఉన్నాడు నువ్వు నీతి మహంతులుగా జీవించాలంటే ఆయన చేతులను ఒక పాత్ర తయారు కావాలా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆ పాత్రలో దేవుడు ఏం చేసింది ద్రాక్ష రసాన్ని ఏం చేస్తుంది పొంగుతున్నది అది సంబురంతో నిండుతున్నది కదా నిండి ఉన్నది ఆయన దానిలోనేది పోయిచున్నాడు కదా సంపూర్ణమైన జీవితము దేవుడు ఎప్పుడైతే ఎవరైతే ఆయన ఇష్టంగా జీవిస్తారో దాని ప్రకారంగా జీవిస్తారో ప్రతి ఒక్క పాత్రలాగా నువ్వు జీవించాలి అనుకుంటే ఆయన చేతి కిందికి నువ్వు వెళ్ళాల్సిందే కదా ప్రతి కూడా ఆయన చేతి మనం సమర్పించుకొని జీవితం కలిగి ఉంటే దేవుడు దానిలో నిండి పొంగి పొడలే పాత్రగా దేవుడు నిన్న తారజ చేస్తా చూడు ఆ పాత్ర ఎప్పుడైతే నిండి పొంగి పొరి పార్తదో అప్పుడే దేవుడు మైమ పొందుతాడు కదా ఆయన సంతోషిస్తాడు కదా తన బిడ్డల పట్ల దేవుడు అదే సంతోషం కలిగి ఉన్నాడు కదా ప్రతి ఒక్క బిడ్డ నా జీవిస్తారా లేదా మొదటి నుంచి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా నా ప్రకారంగా జీవించండి నా మాటల ప్రకారంగా జీవించండి ఏ మీకు వాటిని చేస్తే మీరు నా ప్రేమితులు కదా దాసుడు తన్న యజమాను చేయదాని ఎడగక కనుక ఇంకా మిమ్మును దాసునిగా పిలవక స్నేహితులను పిలుచుచున్నాను తన ఎదురు నేను నా తండ్రి వల్ల విన్న సంగతి మీకు చేయ మీరు నన్ను ఏ మీరు నా పేద తండ్రిని ఏ అడుగుదు అది ఆయనకి అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలమును నిలిచి నేను పరుచుకొని నియమించి తిని కదా దేవుడు తన బిడ్డల్ని ఎట్లా చేసినట్ట మీరు నన్ను ఏర్పరచుకునలేదు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చూడు మనం ఎరగలేదు దేవుని చూసినమా దేవుని ఎరిగినమా దేవుడికి అసలుకి ఏదో ఒక సంవత్సరం దేవుని దగ్గరికి వెళ్ళినమే కానీ దేవుని మనం ఎరగలేదు ఒక దేవుడు ఉన్నాడంట కానీ ఆ దేవుడు ఒక కార్యం చేసేదంట కుటుంబ సంవత్సరాలు పోతే దేవుని దగ్గరికే పోయినమే కానీ మన బాధలన్నీ దేవుడికి చెప్పుకున్నమే కానీ దేవుడు కదా మీరు దేవుడు నన్ను ఏర్పరచుకుంటున్నాడు మనం ఎప్పుడైనా లేదు కదా మన సమసంతో పోయినప్పుడు తనని దేవుడు ఏం చేసినట్ట మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేడ తండ్రి ఏం అడిగితురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి చూడు దేవుడు మనని దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మీరు నన్ను ఏర్పరచుకున్నది దేవుని కానీ దేవుని పేరిట మనం అనేక విషయాలు అడుగుతాం కదా తండ్రి మీ నామంలో ఏదడి ఇస్తానో కదా ప్రభు అని దేవుని దగ్గర అడుగుతాం మీరు నా పేరట తండ్రిని ఏం అడిగితారో అడుగుతురో అది ఆయన మీకు కదా దేవుడు మనకు అనేకమైన విషయాలు అనుగ్రహిస్తుందో మనం అనుకుంది మన సమస్యల కోసం దేవుని దగ్గరికి వెళ్ళినమో కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కానీ దేవుడు మనకు కదా దేవుడు మనం మనం ఎప్పుడైనా పోయినామా దేవస్థానికి ఎప్పుడు పోలేదు కదా అందుకని అనేక విషయాలు మనం అడుగుతా ఉన్నాం కానీ లోక సంబంధమని అడుగుతా ఉన్నాం అడుగుతున్న టైంలో దేవుడు తగిన సమయ తగిన కాలం యుక్త కాలం దేవుడు ఏం చేసినాడంట మనకు అది ఆయనకు మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి నిలిచి చూడు ఎప్పుడైతే దేవుని మనం నాటబడ్డమో సంపూర్ణంగా సమర్పించుకున్నామో దేవుని విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఆయన సంగతులు కదా దేవుడు ఎందుకనగా నేను నా తండ్రి వలన విరిన సంగతిని మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు కదా మనం అనుకున్నాము ఒకటి కానీ దేవుడు చేసినవన్నీ ఆశ్చర్య కార్యములు కదా ఆయన చేసేటి కార్యములు ఎట్లా ఉన్నాయంట ఆశ్చర్య కార్యములు కదా మనం అనుకున్నాము ఏ విధంగా అనుకున్నాం కుటుంబిక విషయాలలో అనేక విషయాలను ఏమో తెలియజేసుకోనికి వెళ్తా ఉన్నాం దేవుని దగ్గరికి అది సమకూర్చుకోనికి కదా కుటుంబీకుల విషయంలో కదా మన సొంత విషయాలలో నా బాధ నా లేదా దేవుని దగ్గర చెప్పుకొనికెళ్తున్నాం కానీ తండ్రి మనల్ని ఈ విధంగా ఏర్పరచుకుంటా ఉన్నారంట కాదు దేవుడి ఫలము దేవుడి విషయాలు కదా తండ్రి దగ్గర కూర్చొని మనము అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీకు మీరు వెళ్ళి ఫలించటకు ఎప్పుడైతే దేవుడు మనం ఫలించాలా అభివృద్ధి పొందాలా దేవుణ్ణి నాటబడాలంటే ఆ దేవుని చేతుల్లోనే ఉన్నది కాబట్టి మీ ఫలము నిలిచి నేను మిమ్మల్ని ఏర్పరచుకునే నిమిత్తమును మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ ఆజ్ఞ మీకు ఆజ్ఞాపించు చున్నాను ఒక ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇచ్చిండడు దేవుడు ఆజ్ఞ కదా ఆజ్ఞ ప్రకారంగా మనము జీవించాలా లోబడాలా చూడు దేవుడు ఒకరిని ఎట్లా చేస్తున్నాడంట ఒకరు నెచ్చిస్తా అంటున్నాడు మరి ఎప్పుడైతే తగ్గిస్తా అంటున్నాడు మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఈరోజు దేవుని అందరూ లోబడి కరెక్ట్గా జీవిస్తున్నావా మనం కరెక్ట్గా జీవిస్తే దేవుడు మన అనేకమైన విషయాలు మన పట్ల అనేకమైన ఫలాలు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎట్లా ఉంటాయంట అవి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిలిచి ఉండేటకును మన ఫలము నిలిచి ఉండాలా మన ఫలము ఏమైనా మనకు తెలియదు కదా నాకు తెలియదు నాకు సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని విషయాలలో నాకు ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు కానీ కుటుంబ సమాసం పోవాలా నా కుటుంబంలో ఉన్న ఇరుకులు పోవాలా చీక దురాత్మలు పోవాలా విజ్ఞాస అవుతారని కాల్పోవాలా మరి ఎట్లా ఈ సమస్యలు ఎట్లా అని నేను పోరాడితే కానీ దేవుడు స్వరం ఏమైంది కథనా రాకడ సమీపం కదన కథనా రాకపోయే సూచనలు ఇవన్నీ జరుగుతాయని కానీ నేను ద్రహించలేకునున్నా కానీ ఈ లోక సంబంధం నేను ఉన్నా కానీ దేవుడు ఇవి అనేకమైన విషయాలు నాకు తెలియజేస్తా ఉన్నాడు నేను అనే విషయాలు అడుగుతున్నా ప్రభా ఇది ఏంటిది నాకు తెలియదు కదా అభిషేకం ఉంది ఇవన్నీ ఏంటి తెలువురు అడగాల అడగాల ఇవన్నీ అడుగుతే దేవునికి అనుగ్రహిస్తుంది ఇవి ఎందుకు మరి ఫలము ఎందుకు కృపవరాలు ఎందుకు అన్నప్పుడు సేవలో వాడబడనికి ఈ దేవునికి మరి మరి లోకంలో మనం ఎందుకు ఏర్పరచుకున్నాము దేవుడు రకం కదా అన్నప్పుడు తెలిసినప్పుడు నేను అవన్నీ తెలుసుకొని ఈ విధంగా దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడు అప్పుడు నాకు ఈ ఫలం అంటే ఏంది వరం దగ్గర ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ ఇట్లుంటాయా దేవుడు నాతో మాట్లాడతాడా అనే విషయాలు నేను అప్పుడు గ్రహించగలుగుతున్నా ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇవన్నీ మనకు తగిన సమయముందు కాలమందు యుద్ధ కాలం ముందు దేవుడు మన అన్ని దాచిపెట్టాడు తనకు రక్షించుకొనికి తన బిడ్డల కొరకు ప్రతి తెలియజేస్తా ఉన్నాడు కదా ఈ లోకంలో ప్రతి తీర్పు ఉన్నదని కూడా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా భక్తిహీనులు ఉన్నదని కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆయన ఎందు మీకు ప్రతి ఒక్కటి మీరు ఫలించుటకునో మీ ఫలము నిలిచి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి నియమించిండు కానీ నేను అనుకుంది వేరు మరి దేవుడు చేసేది అన్ని వేరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనము సంపూర్ణంగా వెళ్ళి ప్రభు నీలో ఇంతగానము ఆశీర్వాదం ఉన్నదా ప్రభు ఈ లోకంలో ఇంతగానము యుద్ధం ఉన్నదా ప్రభు జయించే శక్తి నీ దగ్గర ఉన్నదా ప్రభు అన్నప్పుడు దేవుడు ప్రతి మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా ప్రతి కాచి దేవుడు కాపాడుతూ ఉంటాడు తన బిడ్డలని తెలియజేస్తా ఉంటాడు తన బిడ్డలకి ఏది జరుగుతున్నా తన్ని అనేకమినే విషయాలు తెలియజేస్తా ఉంటాడు ఆయన మాటకు మనము లోబడి జీవించాలా కనుక మీరు ఒకరినొకడు ప్రేమింపవాలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను మొదటిగా ఏం చేస్తున్నాడు దేవుడు ఒకరినొకరిని ప్రేమించాలా కదా ఒకరినొకరు ప్రేమించాలా దేవుని సుతించాలా దేవుని మైమపరచాలా నేను వారిని పొరుగు అని ఇవన్నీ తెలిసినప్పుడు నీలో ఫలము కలుగుతుంది కదా ఫలం వలనకు అనేకమైన కృపవరాలు ఇస్తాడు చూడు అనేకమైన దేవుడి దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటా ఉంటాం కదా దేవుడి విషయాలు అనేకమైన గంభీరమైనవి ఆశ్చర్యకరమైనవి కదా దేవు మనం అనుకున్నాయన్ని కానీ నేను మొదటి స్థితిలో ఏ విధంగా నేను ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ ఉంటా నాకు అవే జ్ఞాపకం వస్తా ఉంటాయి అయ్యో దేవుడి దగ్గర నేను అనుకుంది ఒకటి దేవుడు ఇంత దాని ప్రాణాలు కలిగి సంకల్పం ఇంత కలిగి దేవుడు నాకు తెలియదని నేను ఊహిస్తా ఉంటాను అప్పుడప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఎంత ఏర్పరచుకొని స్వరం చేత మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా దేవుడికి దూరం అవుతున్నాం ఆయన స్వరం వింటలేము ఆయన ప్రకారంగా మనము జీవిస్తలేము కదా ఆయన ఏం చెప్తున్నా వింటలేము ఈ రాబోయే ఉగ్రతో ఎట్లా తప్పింపబడాలా నువ్వు నీ కుటుంబము ఇరుగు వాళ్ళు నీ రక్త సంబంధులు కదా స్నేహితులు మరి వీళ్ళందరూ రక్షింపబడాలంటే ఏ విధంగా ఆయన మాట చుక్కన నడవాలా అనేక మందికి దేవుస్థానికి తీసుకొని రావాలా అని తర్వాత తెలుసుకున్న దేవుడు మరి తెలుసుకున్నాక నాకు అనేకమైన విషయాలు తెలుస్తా ఉన్నాయి దేవుని సందికి వచ్చినప్పుడు అందుకే దేవుడు తన బిడ్డలని ప్రతి మాట చెప్పి హెచ్చరిస్తా ఉంటాడు కానీ మనము ఆయన మాటకు లోబడం ఈ విధంగా వింటాము ఈ విధంగా విడిచిపెడతా ఉంటాం దేవుడు ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో యాభై వచనంలో ఏమంటాడంటే ఒకడు నా మాట ైకోని ఏడల వడు ఎన్నడూనో మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను దేవుడు ఒకటే మాట ఇస్తున్నాడు ఒకడు నా మాట గైకోని ఏడల వాడు ఎన్నడునో మరణము పొందడు పొందుతాడా పొందడని దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు సరి ఒకడు నా మాట గైకోలిని ఏడల చూడు ఒక్క మాట నా దేవుడు ఇచ్చే ఆజ్ఞలన్నీ గైకోన్ని దాని ప్రకారంగా జీవిస్తే మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచునని ఉత్తరమిస్తా ఉన్నాడు దేవుడు ఇంతకన్నా జీవం ఇంకేమైనా ఉన్నదా మనకి ఇంత మంచి వాక్యము దేవుడు మనకు కలుగజేస్తా ఉండు చూడండి మనకు మరణాన్ని దేవుడు ఎంత మంచి దగ్గర సమీపంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన మాటనే దైకోనమన్నాడు దేవుడు ఇంకేమైనా జయమన్నాడా భారమేనని ఈ లోకంలో ఏం చెప్పలేదు మనకి ఒక్క మాటని చెప్తుండు ఆయన ప్రకారంగా జీవించండి ఆయన మాట ఏం చెప్తున్నారు ప్రకారంగా జీవించండి మరణము పొందడని ఈతో నిశ్చయంగా నేను దేవుడు మనకి ఇంతగా ఉన్నాడు దేవుడు మనకి ఇంత సమీపం ఉన్నప్పుడు నువ్వు ఏమి ఇవ్వగలుగుతాం దేవుడికి దేవుడిని మరణాన్ని మింగివేసిండు కదా నీ మరణాన్ని కొట్టివేసిండు ప్రతి ఒక్క విజయం ఇస్తా దేవుడు నీకు నువ్వు ఏది ప్రార్థన చేస్తే కదా దేవుడు అన్ని కలగజేస్తా ఉన్నాడు కొత్త ఒక శోధన కొట్టివేస్తున్నాడు కదా ప్రతి ఒక్క దాంట్లో దేవుడిని ప్రార్థనని ఎందుకు వినాలని ప్రార్థన కదా దేవుడు మన కొరసు మన కొరకు రక్తం కార్చిండు కదా దేవుడు మన తోడై ఉన్నాడు కదా మీరు మీరు ఏమైనా నాకు ఉంటారు ఆయన మాట చొప్పున నడిస్తే అని కదా దేవుడు అంటాడు ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులు అంటారు కదా నీకు ఉండొచ్చు స్నేహితులు అనేక లోకంలో కానీ దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటా అంటుండు స్నేహితుని లోకంలో ఉంటారు ఒక రోజు ఒక రోజుగానే నీకు మోసం చేయగలుగుతాను కానీ దేవుడు అట్లా కాదు కదా ఎల్లకాలం దేవుడి నీకు తోడై ఉంటా అంటుండు కదా జీవానే ప్రకటిస్తున్నాడు దేవుడు నీ ప్రాణానికి కాపాడుతున్నాడు దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయగలుగుతావు అందుకే దేవుడు అంటున్నావు నేనైతే నిత్యము ఆయన సృతించి ప్రచూరము చేయుడును యాకోపు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించడును భక్తిలో కొమ్ములన్నిటి నేను విరగొట్టను కదా నీతి మంతుల చూడు నువ్వు ఎప్పుడైతే ఆ గర్వం కొమ్ములని దేవుడు విరగొడతా అంటున్నాడు అందుకే నీలో ఉన్న ప్రతి దేవునికి గర్వం ఎప్పుడు వస్తుందంటే దేవునికి వాక్యంకి విరుద్ధంగా తిరిగినప్పుడు నీలో ఒక గర్వం అనేది ఏర్పడుతుంది చూడు దేవుడు ఏం చెప్తున్నాడు మన దాన్ని ప్రకారంగా జీవించదు నీళ్ళు దుష్టుడు ఉన్నట్టే కదా దుష్టుడు గర్వం ఎప్పుడు కదా నాశనానికి ముందు కదా వాడు నాశనానికి తీసుకోపోకే ఉన్నాడు సైతాను మరి దేవుని మాటకు నువ్వు తిరస్కరించదు దేవుని మాట ఏం చెప్తుంది ప్రకారంగా జీవించాలా లోబడాలా కదా అంతవరకు నువ్వు జీవించాలా అని దేవుడు ఆశపడుతున్నాడు నీ ద్వారా దేవుడు అనేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా నీ ఫలము ఫలించాలి అంటే దేవుని తండ్రి నిలిచి అంటే నువ్వు ఏముందా ఏ విధంగా నిలిచినా ఆయన మాట చొప్పున ప్రకారంగా జీవించాల కదా ఆయనకు లోబటట్టుగా జీవిస్తే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నీకు నిలబెట్టి దాని ప్రకారంగా దేవుడు సాక్షిగా నిన్ను అంతం వరకు దేవుడు నిన్ను కాపాడుతా ఉంటాడు అందుకే ఇక్కడ ఈయన చేసే ప్రతి కార్యాలు కూడా ఆశ్చర్యమైన కార్యాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడు ఈయన జీవితంలో అనేకమైన విషయాలలో కృతజ్ఞస్తతులు చెల్లిస్తా ఉన్నాడు చూడు ఆయన కాలము సమీపమైనప్పుడు పతొక్క బిడ్డకు అది తెలియజేస్తూ ఉంటాడు చాలా మంది ఏమైన్నారంటే ఈ లోకంలో పడి ఆయన ఇచ్చేటి అన్ని మర్చిపోతూ ఉంటారు పోడగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ ఆత్మీయ జీవితంలో అవన్నీ మనము పోడగొట్టుకోకూడదు గుర్తెరగాలి అది ఏ విధంగా గుర్తెరుగుతాము దేవుని సన్నిధులు అంటే అన్ని సన్నిధులను సంపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థించినప్పుడు కథ ముందుకు వెళ్ళినప్పుడు కథని ఆస్తుతను దేవుని గ్రహించినప్పుడు దాని కూర్చొని నేర్చుకొని వెతికినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి నీకు ఆ ఫలాన్ని నిలిచేటట్టు తయారు చేస్తాడు కదా ఎప్పుడైతే నిన్ను వాళ్ళని పొరుగువని ప్రేమించాల అప్పుడే దేవుడు నీకు తోడై ఉంటాడు మనలో కొంచెం పాపం ఉన్న దేవుడు సహించాడు కదా ఇష్టపడాడు ఎందుకంటే దేవుడు పరిశుధుడు కాబట్టి మన ఆజ్ఞలు ఇచ్చిన ప్రకారంగా మనం జీవించాలని ఒకడొకడు ప్రేమింపాలని ఈ ఆజ్ఞ సంగతులన్నీ మనకు తెలియజేస్తాను ఈ ఆజ్ఞలన్నిటిని ఈ లోకము ఈ లోకము ఏది కూడా ప్రేమించదు కదా ఏసుప్రభుని ప్రేమించదు తన బిడ్డలను కూడా ప్రేమించదు మరి ఆయన ఆజ్ఞలు ఏమైందో ఆశ్చర్య కార్యాలని మనం వివరించి దాని ప్రకారంగా మనము జీవించాలా కదా అది జ్ఞాపకానికి నెమరేసుకోవాలా ప్రతి దాంట్లో ఎందుకంటే దేవుడు తన మొదటి స్థితిని జ్ఞాపకం చేస్తా ఉంటాడు తన బిడ్డలకి నువ్వు ఏ మొదటి స్థితిలోని ఏమై వచ్చినావో గుర్తుపెట్టుకోమని ఎందుకంటే ఈ అంతకాలంలో చైతన్గాడు మోసపుచ్చి గర్వం చేత అనేక మందిని వాడు ఏం చేస్తా ఉంటాడంట అనుగ తృపుతా ఉంటాడు కదా వాళ్ళ రాజ్యానికి తీసుకొని పోవాలని వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు వాళ్ళ జీవితం నరకము కాబట్టి మనకు మొదటి స్థితి జ్ఞాపకం నువ్వు ఏ బాధలో ఏ కష్టంలో దేవుని మర్చిపోవద్దు కదా ఏ స్థితిలో నుంచి దేవుని పట్టుకొని ఉన్నావో అంత వరకు దేవుని పట్టుకొని ఉంటే దేవుని నీకు తోడై ఉంటాడు ప్రతి నీకు తెలియజేస్తాడు ను ఎందుకు వచ్చినావో దేవుతనికి దేవుడికే తెలుసు కదా ప్రతి ఒక్క దాంట్లో కూడా ను ఉండాలి అంటే ను అనేకమైన నువ్వు ఎక్కడి నుంచి భూమికి పునాదులు వేయబడక ముందు ఆది నుంచే దేవుని నుర్పరచుకున్నాడు కదా తన బిడ్డలని ఏర్పరచుకొని తగిన సమయమందు కాలమందు దేవుడు తన బిడ్డలను తీసుకొని వచ్చి ఇతరులకు సాక్షిగా నిలబెడతా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరి దాని ప్రకారంగా మనము జీవించాలి అంటే మళ్ళీ ఏముండ దేవుని వాక్యము కరెక్ట్ గా ఉండాలా ఏది కూడా మోసపోయినది లేకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలా చిన్న వాక్యము దేవుడు దీవించును గాక ఆ స్తోత్రం నైనా పరిశుద్ధి జీవం తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా నువ్వు చేసే ఆశ్చర్య నీకు వందనాలు ప్రవ్వ తను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మమ్మల్ని ఎంతోగా సాక్షిగా మిమ్మల్ని నిలబెట్టినా ప్రవ్వ అందరిని నీకు వందనాలు ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును కాకనైనా తండ్రి నీకు వందనాలనైనా ఈ లోకంలో అనేక మందికి మీ సువార్థ ప్రకటన చేయాలా యథార్థంగా ఉండి మాటలు ఏం చెబుతున్నాయి దాని ప్రకారంగా మేము జీవించాలా తండ్రి తండ్రి ప్రభ మీ ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఏసో ప్రభా కలిగి మేము జీవించాల ప్రభావ ఇల్లు మేము పడిపోకుండా తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభ తండ్రి నీకు వందనాలు ప్రభ మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించినారు ప్రభ తండ్రి మాకు ఎంతగానో మాకు తెలియజేస్తున్నారు తండ్రి మరి ఏం బయలుపరిచిండో తండ్రి మాకు అవేక విషయాలు మాకు తెలియజేస్తున్నారు ప్రభా అందును బట్టి నీకు వందనాలు పరిశుధాత్మ తండ్రి నీకు సూత్రంలో చేస్తున్నాం మేము ప్రతి ప్రకారంగా మేము జీవించాలా ప్రభావ మళ్ళీ ఎటువంటి గర్వం లేకుండా సహాయం చేయండి ప్రతి ఒక్క గర్వం ఉంటే తీసివేయండి ప్రతి ఒక్కటి పాపం ఉంటే తొలగించండినైనా ఈక్షణ సంధిలో ఒప్పుకుంటున్నాం అయినా తండ్రి నిండైన పొంగే పాత్రలుగా మేము తయారు కావాలా ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా మేము జీవించాలా మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిసినాం ఈ రాత్రి కాలం మందు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు తండ్రి నీకు వందనా స్తోత్రంలో చెల్లిస్తాం తండ్రిని ఆజ్ఞ ప్రకారంగా మేము జీవించిన ఏడల దేవ జీవించిన ఏడల మరణము ఎసు ప్రభ చూడాలని మీరు చెప్తున్నారు ప్రభా మీరు నిజంగా చెప్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలోనైనా ప్రభా తల్లి ఎండ కూడా ఎసు ప్రభ మమ్మల్ని తప్పిపోకుండా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారు ప్రభ మన దుష్టు అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఈ లోకాన్ని ఏసుప్రభ దేవుని బిడ్డలని మోసపుస్తున్నాడు దాని నుంచి విడుదల పొందాలా ప్రభ ప్రతి బిడ్డ ప్రభా యేసు వాక్యం ఏం చెప్తుందని ప్రకారంగా జీవించాలా ప్రభ లోబడాల ప్రభ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ రాకడకు ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచుకోండి తండ్రి అయాన్ని చిత్తం ఏమైందో మాకు తెలియజేయండి తండ్రి ఇంకో వందనాలుగు ప్రభ నీ సంకల్పం ఏముందో ప్రకారంగా మేము జీవించాలా ప్రభ అయామాలో ఉంటే ఎటువంటి ఏసు ప్రభ పాప ఉంటే తొలగించండి మన ఎటువంటి యేసు ప్రభా చీకటి శక్తి ఉన్న తొలగించండి ఆయన చీకటి మాటలు ఉంటే తొలగించండి తండ్రి ఈ రాత్రి కాలమందు యేసు ప్రభ ని నాయన ప్రభావ తండ్రి నీకు స్థూత్రం మీకు ఇచ్చిన యేసు ప్రభ మీరిచ్చిన మా ఫలాలను బట్టి నీకు వందనాల సూత్రం నాయన తండ్రి ఈ ఫలాన్ని జాగ్రత్తగా మేము కాపాడుకోవాలా ప్రభ తండ్రి మీరు ఏర్పరచుకున్నారు ప్రభావ మీరు నియమించుకున్నారు ప్రభావ అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి నీకు సమర్పణ జీవితం కలిగి ఉండాలా యేసు ప్రభా నీకు సూత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి తగ్గిపు జీవితం దయచేయండి తండ్రి నీకు వందనాలు సామాన్యమైన జీతమాకు మాకు దయచేయండి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రంలోనైనా మీరు రాకడ నాయన తండ్రి నీకు వందనాలు ప్రభావ మరి ఎండ్ల కూడా యేసు తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడండి తండ్రిని మాట చొప్పున నడిచి దాని ప్రకారంగా జీవించి లోబడ జీతం కలగ చేయండి తండ్రి ఎస్ఐయానికి వందనాలు నాయన ఇంకా పరిశుద్ధపరచండి తండ్రి యేసు ప్రభ రాబోయో ఉందం అందుక బిడ్డని మేము తప్పించాలా మీ సంధికి తీసుకొని రావాలా ప్రభావ ఏ విధంగా తీసుకొని రావాలో మాకు చూపించండి మీరు నేర్పించండి తండ్రి యేసు ప్రభ నీకు వందనాలైన దృష్టినుకున్న తంత్రాలని కాలిపోవాలా ప్రభ మనుకున్న చీకట్ శక్తులని కాలిపోవాలా ప్రభ మనుకున్న అంచర్లని కాలిపోవాలా ప్రభ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిసినాం ప్రజలంతా విడిచిపెట్టి పోవాలా ప్రభ యేసు ప్రభ వాళ్ళంతా రక్షింపబడ్డాల ప్రభ అయాన్ని రాజ్యానికి అట్టే బిడ్డాలి ప్రభ వాళ్ళందరూ నిస్సాధికి తీసుకొని రావాల ప్రభా వాళ్ళకున్న బంధకాల కట్టని విరగొట్టండిని ఆయన వాళ్ళు ఏమేమి చేసి పెట్టుకున్నారో పాపాలని ఆ జీవితాన్ని విడిచిపెట్టి వారంతా నిస్సంతికి రావాలా ప్రభా వాళ్ళకు మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డని మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్క బిడ్డకి ఎసు ప్రభావం మీరు నడిపించండి తండ్రి ఇంకా ఎవరైతే మారలేదో వాళ్ళంతా రక్షింపబడాలా నిన్ను గుర్చరిగిన బిడ్డగా వాడుకోండి తండ్రి విషయానికి వందనాలనైనా చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డల కంటే మీరు తోడే నడిపించి విజయాన్ని మీరు కలగచ్చేయండి తండ్రి వాళ్ళకి ఏ శోధన రాకుండా మీరు కాచి కాపడండి భద్రపరచండి తండ్రి యేసు ప్రభా నీకు వందరం నీ ప్రణాతం యేసు ప్రభా వాళ్ళ మాట చెప్పున దేవ ప్రతి ఒక్క సైతం రాజ్యం కులాల ప్రభా ఈ లోకంలో ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి తండ్రి తగిన సమయ ముందు మీరు ఏర్పరచుకున్నారు ప్రభ దాన్ని బట్టి మీరు తీసుకొని వస్తున్న బట్టి నీకు వందనాలు నాయన దానిలో నివాసులందరూ యేసూప్రభ లయం కాకుండా ప్రభ రంతా యేసుప్రభ వెలుగులోకి రావాలా అలాంటి శక్తిని దయచేయండి పతొక్క మీరు మాట్లాడండి ఆయన తండ్రి నీకు వందనాలు ప్రభ విరుద్ధమైనది ఏదైనా ఉంటే తొలగించి సమర్పణ జీవితం కలగచేయండి ప్రతొక్క మీరు మాట్లాడి తీసుకొని రమ్మని ఈ రాత్రి కాలం మందు మాట్లాడిన వాక్త మమ్మల్ని ఇంకా ఏసుప్రభ బలపరిచి ఏసుప్రభ ఇంకా స్థిరపరిచిని రాకడకి ఇష్టపరచుకోమని ఏసుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ మనకి ఇంకా కొంచెం టైం ఉంది ఒక ట్వెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాము రవి బ్రదర్ ఒక అబ్బాయి గురించి చెప్పాడు అక్షిత్ అనే బాబు షుగర్ లెవెల్స్ తోటి బాధపడుతున్నాడని ఆ బాబుతో పాటు మనము మిగతా మన విజ్ఞాపన లిస్ట్ లో నుంచి విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాము దీపా సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారా చేస్తా అంటే ఒక నిమిషం చూడక విజ్ఞాపన ప్రార్థనల లిస్ట్ మన గ్రూప్ లోనే ఉంటుంది సాయిబాబా పేరు మీద లావణ్య సిస్టరు ప్రిసిల్లా సిస్టరు అక్క మీరు కూడా చేయొచ్చు ఆ ప్రార్థనలు మీ పర్సనల్ ప్రేయర్స్ లో లిస్ట్ లో ఉంటది పరిశుధన ప్రేమల దేవా కోపల తండ్రి దేవా ఈశ్వర ప్రభానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తి పరిశుభ్రు సర్వశక్తి మంత్రుల సర్వాధికారినికి వందరములు తండ్రి జీవం కలిగిన దేవానికి వందరములు దేవాయో ప్రభ మరి వాక్యం జరిగితే మీరు మాతో మాట్లాడడం దాన్ని బట్టి నీకు పొందినదండి మేము ప్రతి విషయం కూడా ప్రభావ అన్నిట్లో కూడా ప్రభా మరి సమాధానం కలిగి మేము నడుచుకోవాలి దేవా ప్రభావం మీరు ఇచ్చిన ప్రేమని ప్రభా మేము ఎప్పటికీ యూటిలైజ్ చేసుకోవాలి ప్రభ ఎందుకంటే ప్రభా మేము ప్రతి పైన కూడా ప్రభా మీ యొక్క ప్రేమని చూపించాలి ప్రభా అప్పుడైతే నీ ప్రభ మేము కరెక్ట్ గా ఉండగలుగుతుంది అండి దేవా మీరు ప్రతి విషయంలో ఆ యొక్క సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉన్నారు తండీ అట్లా మేము కూడా కలగాలతండి ప్రతిదీ మేము సాక్రిఫైస్ చేసుకోవాలా కాబట్టి ప్రభావం మీ యొక్క సాయంక్రతం నడిపింపు దాయించండి దేవాయచ మరి ప్రాధాన్య విషయాల కోసం ప్రార్థించడం తండీ దేవ ప్రభావ ప్రతి ప్రార్థా విషయానికి సమాధానం దయచండి ప్రభావ ఈ శానిక్య స్తో నీకే వందనం వెళ్ళండి దేవా యొక్క రాజ్యానికి వందనాలు దేవాయ ప్రభా మరి అక్షత బాబు విషయాలు ప్రార్థిస్తుండ్రి దేవాయసు ప్రభా ఆ యొక్క బాబుని మీ తాకడిని బుటెన్స్ వస్తాపరచండి ఆ యొక్క షుగర్ లెవెల్స్ కూడా ప్రభా ఏ చక్కడ స్నామంలో నార్మల్ కావాలా ప్రభా దేవా చిన్న బాబుని నీకృపలు జ్ఞాపకం చేసుకోండి దేవాయసు ప్రభా ఆ బాబుకి ప్రతి విషయం కూడా ప్రభా ఆ యొక్క కుటుంబం కూడా ప్రభా మరి ఎంతో బాధలు కాబట్టి ప్రభా మరికి ప్రతి సమస్య నుంచి వడాలి ముఖ్యంగా ప్రభా ఆ బాబుకి ప్రభా తల నుంచి అధికాల వరకు కూడా ప్రభా ప్రతి నారలో ప్రతి ఒక్క ఎముకలలోని యొక్క కుమరించండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచిన ప్రభావం చేస్తూ ఇంకేవారిని నమ్ముతుంది దేవాయచు ప్రభావం మరి ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దేవాయచు ప్రభావ శృతి సిస్టర్ విషయంలో ప్రాధ ప్రభావం ఆ యొక్క సిస్టర్ని తాకి మీ స్వస్థ పరిచయం తనకి గాల్ బ్లడర్ లో ఉన్న ఆ యొక్క ప్రభా ఏ చుట్టే స్నామలా కరిగిపోవాలా ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేంతండి ఆ బిడ్డ కూడా మరి చదువుకుంటున్న ప్రభా నీ యొక్క అస్తం తోడించి నడిపించండి ఆ బిడ్డ యొక్క కుటుంబం అంతా రక్షింపబడాలండి వాళ్ళంత కుటుంబం సత్యంలోకి రావాలా ఆ యొక్క కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపం చేసుకో ప్రభావం వారి ముఖ్యంగా తండ్రి ఆ యొక్క స్త్రుతి శిష్టాన్ని తాకి ముట్టి స్వస్థపరచని ప్రభా ఆ బిడ్డకున్న ప్రతి సంవత్సరం చూడలు రాయించండి గొప్ప సాక్షిని పంచుకోవాల మరి మీరు ఆత్మాకారం జరిగించని ప్రభా గిద్దు బాబు విషయం కూడా ప్రార్థిస్తుండీ దేవస్య మరి గిద్దెని బాబుకి ప్రభా తనకి ఉన్న ఆ యొక్క సర్జరీ విషయంలో ప్రభా నెక్ ప్రాబ్లం నుంచి తండ్రి ఆ నెక్ లో ఉన్న ప్రతి ప్రాబ్లం నుంచి కూడా ఇచ్చేతండి ఇలాంటి ఆపరేషన్ జరగకుండా తండ్రి ఆ బిడ్డంతా ఆ కిమ్మిటీ స్వస్థపరచండి ఆ యొక్క గిద్దు వారి కుటుంబకుల అంతా కూడా ప్రభా నీకు కృపలో జ్ఞాపకం చేసుకుంటండి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు అక్కజనులందరూ కూడా సమాధానం కలిగి ఉండాలా కుటుంబంలో షాత్ సమాధానం ఐక్యత చేత నీవ్వండి ఆ కుటుంబం అంతా కూడా నీ యొక్క సత్యంలోకి రావాలా వాళ్ళని అందరినీ కూడా ప్రభా అభిషేకించండి నీ సేవలు నడిపించండి ఆ కుటుంబం ద్వారా ప్రభ అనేక ఆత్మలను నీ నడిపించేలాగా ప్రభ వారితో మీ మాట్లాడండి ఆ కుటుంబం తోటి ప్రభ ఏ సమీర్ ఆత్మకరం కరిగించండి ప్రభ దేవాయసు ప్రభ లక్ష్మీ గరిశిష్ట విషయంలో ప్రార్థించండి తన గర్భ సంచలో ఉన్న ఆ గడ్డలు కరిగించండి ప్రభ దేవాయసు ప్రభ ప్రతి గడ్డలు కూడా ప్రభా ఏ శుక్ర స్వామిలో క్యాన్సిల్ అయిపోలేదండి దేవాయస్రభ బిడ్డ మీ తాకండి ముట్టని స్వస్థపరచండి తన కుటుంబం అంతా జ్ఞాపకం చేసుకుని తండి దేవాయ ప్రభా మరి వాళ్ళ కొడుకును కూడా నీకు రూపంలో జ్ఞాపకం చేసుకోండి దేవాత అనే కొడుకు కూడా తాగుడు వైసా నుంచి కూడా దాయించండి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్య తెచ్చే తనింపండి శాంతి సమాధానం ఐక్య తెచ్చే తనింపండి పిల్లల భవిష్యత్తుని మీరు దీవించండి అర్పించే తనింపండి ప్రభ మీరే తోడని నడిపించండి ప్రభా నీకే స్తోత్రం నీకే అవతండి దేవా ఏస మరి అగ్ని పాప విషయంలో ప్రార్థిస్తుంది ఆ బిడకున్న ఫీత్ రోగాల నుంచి విడుదల దయచం తండి నలభలహీనత నుంచి విడుదల దయచేని ప్రభా ఆ బిడ్డకి ప్రభ తల నుంచి అరికాల వరకు ప్రతి నలలో ప్రతి ఒక్క ఎంకలలోని యొక్క జీవంని కుమరించి ఆ స్వస్థ ఆరోగ్యాన్ని దయచేని ప్రభావ దేవాయస ప్రభ కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణకి రావాలా మీది ఆత్మకార్యం జరిగించని ప్రభా దేవాయసారి ప్రేమిలమ్మగారి విషయంలో ప్రార్థిస్తుంది తన గుంతులో ఉన్న గడ్డలు కూడా ప్రభా ఏ శుక్ర శ్రమలా ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచండి ఆ కుటుంబం అంతకు ప్రభ రక్షింపబడన ఆ కుటుంబం సొమ్మి దర్శించండి మాట్లాడండి ప్రభ కుటుంబానికి కావసిన అవసరాలు తీర్చండి ప్రభా ముఖ్యంగా ప్రభ నీవే జీవం కలిగిన ప్రభా ఆ బిడ్డలు విశ్వసించాల నమ్మాలని సన్నిధికి రావాల ప్రభ అలాంటి వారిని కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి గాలం ఇసుకొని లాక్కరని ప్రభ గొప్ప సాక్షిని నిలబెట్టండి ప్రభా నీకేస్తే ప్రభా సుందరం బ్రదర్ విషయం ప్రార్థిస్తుంది తనకున్న సమస్య నుంచి ప్రభ విడుదల దాయించండి ఆ యొక్క త్రాగుడు వెతనుంచి కూడా ప్రభ విడేలా దయచం తండ్రి దేవాయస ప్రభ మరి యొక్క కుటుంబం కూడా ప్రభ ఎంత బాధపడుతున్నారో ప్రభ తను చేసేవి ఆ యొక్క పనుల ద్వారా ప్రభా కాబట్టి ప్రభ తనకు తనకు తెలియాలి ప్రభ తన లైఫ్ ని తను స్పాల్ చేసుకున్నాను తనకి అర్థం కావాలి ప్రభ కాబట్టి ప్రభ సుందరరావు బాబుతో మీరు దర్శించండి మాట్లాడండి ప్రభా తన మారు పొందాల తన కుటుంబం అంత కూడా మరి రక్షింపబడుటకు సహపడం అని ప్రార్థిస్తుండ్రి దేవాయత్స ముఖ్యంగా తండ్రి తన తన ఆవ్యాలన్నిటినీ కూడా ప్రభావి తాకిండి స్వస్థపరచండి ఒక అవకాశం తనకు అనుగ్రహించండి ప్రభా ఎందుకంటే ప్రభ తను ఏ విధంగా ఉన్నాడో ప్రభా తనకి అర్థమవుతలే ప్రభా తనకి తనకు అర్థమయ్యేలాగా ప్రభా తనకి జ్ఞానం అనుగ్రహించండి ఆ కుటుంబం అంతా కూడా కలిగి ఉండాలి ప్రభా ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేతని ఇంపాలి ప్రభా కుటుంబం అంతా రక్షింపబడటకు సాయపడమని ప్రార్థన అదే రీతిగా ప్రభ మరి రేణుకా సిస్టర్ మనోజన విషయంలో కూడా ప్రార్థించడం తండి భార్య భద్ర మధ్య శాంతి సమాధానం మైకి తెచ్చి తనింపండి ముఖ్యంగా ప్రభ రేణుకా సిస్టర్ కి ప్రభా చక్కగా ఆకలి అరుగుదలని అనుగ్రహించండి ప్రభా ఆ బిడ్డకి ప్రభ ప్రతిన్నరలో యొక్క జీవంని కుమ్మరించండి తనుకున్న ప్రతి బలహీనతను కద్దించి కొట్టని ప్రభావ ఆ అభిషేకించండి నిజలు నడిపించండి ప్రభ ఈ తనక్య స్తోత్రం నీక్య వందనంలో తండ్రి నివా సిస్టర్ విషయాల్లో ప్రార్థించడం తనకు నా యొక్క బ్లడ్ క్యాన్సర్ కూడా ప్రభా ఏ క్యాన్సర్ అయిపోవాలా దేవాయప్రభ బిడ్డని మీ తాకండి మూటలు స్వస్థపరచండి దేవాయప్రభ ఆ బిడ్డకి తన కుటుంబం అంతకు ప్రభావ రక్షింపబడాలి ప్రభావ ఏ సెవర యొక్క కుటుంబం కూడా ప్రభావ మీరు దర్శించని మాట్లాడండి తండ్రి ఆ యొక్క బాధ మెదిన దుఃఖం చూడేలా దాయించని ప్రభావం ఈ సమర నీకేస్తే తండ్రి నీకే కృతజ్ఞతలు తండ్రి ఆ కుటుంబం ద్వారా అద్భుత లాచకాలు చెల్లిగించని ప్రభావం గొప్ప సాక్షి నిలబెట్టండి ప్రభావం ఎందుకంటే ప్రభా ఆ యొక్క బిడ్డ ప్రభ ఎంతో గొడవ ప్రభావ ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ చేత ప్రభావ బిడ ఎంతో బాధపడుతుంది ప్రభా కాబట్టి ప్రభా బ్లడ్ క్యాన్సర్ ఏ చూప్రస్మలో క్యాన్సర్ అయిపోవాల్సిందే ప్రభా మీరే ఆత్మకారం చేరిగించండి సాక్షి పెట్టండి ప్రభా నీకే స్థోతుంది నీకే ఉన్నాల్సండి దేమ ప్రభావ ఆ యొక్క లక్కీ పాప కూడా ప్రార్థిస్తుంది తండండి ఆ యొక్క లక్కీ పాపాను కూడా మీరు తాకండి ముట్టని స్వస్థపరచండి ఆ యొక్క కాలికుని ఆ యొక్క బోన్ ప్రభా నార్మల్ గా ఉండాలి ప్రభా అది పెరగడానికి వీలైన ప్రభావ అది ఎంత వరకు ఉండాలో ప్రభా మరి అంత వరకు ఉండుటకు సాయం అని గురం చే ప్రార్థిస్తుంది ఆ కుటుంబం కూడా ప్రభా రక్షణకి రావాలా మీరు ఆత్మాకారం జరిగించండి ప్రభావ శివదాస్ బ్రదర్ విషయం కూడా ప్రార్థించడం తల్లి తనకున్న కూడా ప్రభా బ్లడ్ క్యాన్సర్ నుంచి ఇవ్వడంలో దాయించండి తన కూడా తాకండి బుట్టన్ స్వస్థపరచండి ప్రభా ఎంతో కూడా ప్రభా క్యాన్సర్ చేత బాధపడుతుండగా తల్లి వాళ్ళకందరికీ కూడా ప్రభావ ప్రతి క్యాన్సర్ నుంచి ఇవ్వడం లే దేవాయత్ ప్రభ మరి యొక్క బ్రదర్ కూడా కోలుకోవాలా మరి నీ తనకు స్వస్థత కలిగిందని ప్రభా అనేకులకు కూడా ప్రభ సాక్ష్యం పంచుకునేలాగా ప్రభ తనతో దర్శించి మాట్లాడుతాను ఆ బ్లడ్ ను కూడా ప్రభా మీ తాకిబడి స్వస్థపరిచని ప్రభా నీకే స్తోత్రం నీకే వందంలతో నీకే కృతజ్ఞత స్థుతులు స్తోతండి ఏకా రాజ్యానికి వంద నెంబల ఏసారి హంసిక పాప విషయంలో కూడా ప్రార్థిస్తుంది హంసిక పాపకున్న హై షుగర్ నుంచి కూడా ప్రభా విడుదల దాయించండి ఆ బిడ్డ కూడా మీ తాకి మురి చిన్న పాప ప్రభా తన బాధ నుంచి విడుదల దాయించండి తల్లి తండ్రిదండ్రులకున్న ఆ బాధ నుంచి కూడా ప్రభా విడుదల దించండి ఆ యొక్క కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి కుటుంబం అంత రక్షింపబడాల ప్రభావ మీరు కుటుంబంతో దర్శించి మాట్లాడండి ప్రభా ఏసా నీకే స్తోత్రము నీకే ఉందడం దేవా నాగేశ్వరరావు బ్రదర్ విష్ణు కూడా ప్రార్థించండి తనకు లంగ్స్ ఆ యొక్క కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి వడేలా దయచిందండి వాటిని తాకండి ముట్టని స్వస్థపరచని ప్రభ ప్రతి నెలలో ప్రతి ఒక్క ఎం కళలను కుమరించి ప్రభావ ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థ ఆర్గ్యని దయచిందండి దేవాయూ ప్రభా మరి తన కుటుంబం అంతా కూడా ప్రభా రక్షింపబడాలా ప్రభా రక్షణకి రావాలా మీరే ఆత్మకారం జరిగించం నీకే వందరములు నీకే కృతజ్ఞత స్థుతుల రజ దేవాసు ప్రభా మళ్ళీ రమేష్ అని బ్రదరేషన్ కూడా ప్రార్థిస్తుందండి చెడ్డ వ్యసనం నుంచి విడుదల దయచండి ప్రభా అప్పుల బాధ కూడా ప్రభా ఏసులో తొందరగా ఆ యొక్క అప్పుల బాధ నుంచి విడుదల కొందరుగా కామెరాజానికి స్తోంది దేవాయేసు ప్రభ కుటుంబంలో ఉన్న ప్రతి బాధ్యత తన కలిగి నడుచుకోవాలి తండ్రి ఏసీఆమర్ తనకి జ్ఞానం అనుగ్రహించండి రక్షింపబడాల ప్రభా నీ యొక్క రక్షణలోకి రావాల ప్రభా మీది ఆత్మకార్యం చెరిగించండి ప్రభా దేవాసూప్రభ ముఖ్యంగా ప్రభా తనకున్న ఆ బానిసత్వం నుంచి వీడలే దయచింది తండ్రి ఆ యొక్క నుంచి ప్రభా తనకు విసుకు పుట్టాల ప్రభా ఇంకోసారి దరించుకోవడాగానే ప్రభా అసహించుకోవాలి ప్రభ ఆ విధంగా తయారు కావాలి ప్రభ దేవాసు ప్రభ ఆ బిడ్డ తండ్రి మన రక్షింపబడాలి నీ యొక్క రక్షణ తీసుకోవాలని తనకు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభా మీరు మా ఫ్రెండ్ యొక్క కుటుంబం అంతా రక్షణలోకి నడిపించుకోమని ప్రార్థిస్తాం ఏకాజా నీకెస్త తండ్రి దేవాయేసు ప్రభ బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం దేవాయసా దిలీ బ్రదర్ ని కూడా మీరు తాకి ముట్టి స్వస్థ పరచండి భార్య భద్ర మధ్య ఛాన్సెస్ సమానం ఐక్యత చేత నింపండి ప్రభ పిల్లల భవిష్యత్తుని మీరు దీవించండి అష్ట్రం చేతని ఇంపండి ప్రభా మరి నీ అందుప్రభ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషించి ఆనందించాల ప్రభ ఎల్లప్పుడూ ప్రభుని స్థుతించాల ప్రభా ఏసే మన బిడ్డల ఆ విధంగా తయారవటకు సాయపడడం ఆ బ్రదర్కి ఇచ్చిన జాబ్స్ అన్నింటిని బట్టి నీకు వంద నెల ప్రభా కృతజ్ఞత దొరుకుతండి దేవాయసీ తన కుటుంబని వాళ్ళందరినీ కూడా ప్రభావ నీ కురుపలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అక్కని కూడా నీకు రూపలో జ్ఞాపకం చేసుకుంటండి భార్య భర్తల మధ్య శాంతి సమాజం ఐక్యత చేత నింపండి ఆ కుటుంబం మంత ప్రభావ సత్యంలోకి రావాల ప్రభావ మీరాత్మకరం చెరిగించండి తన అక్క తన అక్క పిల్లలు కూడా భవిష్యత్తుని దీవించండి ఆశ్రం చేత నింపండి ప్రభా నిని నడిపించండి దేవాయజ్జు ప్రభావ తన తల్లికి కూడా ప్రభావ సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దయచేయని ప్రభావ దేవాయజు ప్రభావ తన తండ్రిని కూడా ప్రభా నీ కృప జ్ఞాపకం చేసుకుంటండి దేవాయజ్చు ప్రభావ తను గుడి ప్రభా రా విడుదల కొందల ప్రభావ ముఖ్యంగా ప్రభా నీ అందు భా భక్తి కలిగే జీవితం వారికి అనుగ్రహించండి నీ సన్నకి గాల మేసుకొని లాక్కారండి ప్రభా ప్రభ ఆ యొక్క వ్యసనం దయచేయండి తండ్రి దేవాయస్రభ సాక్ష్యంగా బ్రతకడానికి ప్రభా మరి మీరు తనకు అవకాశం అనుగురించండి ప్రభ దర్శించని మాట్లాడండి తనకు మాన మంచిన దైత్యమని ప్రార్థిస్తాం ఏక రాజనీ వదనాలి తండ్రి ఆ కుటుంబం ద్వారా కూడా ప్రభా గోప అద్భుత మీని ఆత్మకారం చేరిగించండి ప్రభా మరి దిగి బ్రదర్ తను చేసే ప్రతి సేవలలో కూడా ప్రభా అభివృద్ధి పరచని ప్రభా తను వెళ్ళిన ప్రతి కూడా ప్రభ గొప్ప విజయం కూడా నీ యొక్క పరిశుధాత్మ నడిపించమని ప్రార్థించడం తండీ దేవాయిచు ప్రభ మరి సమాధానం దయించండి ప్రభా మీరే ఆత్మకర్యం చెరిగించి ప్రభ మరి మీరే తోడే నడిపిస్తారని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి అవు థ్యాంక్ సిస్టర్ చంద్రశేఖర్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెసింగ్స్ ఇస్తారా మన ప్రభువైన ఏసుక్రీస్ యొక్క కృపా సమధ నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాక ఆమె ప్రేసు అందరికీ